युगधर्मी व्यवहारवादी बहुमान धर्मारागार సాహితీ విమర్శకులు అగ్రశ్రేణికి చెందినవారు ఆప్యాయంగా పలకరించే వారి కళ్ళు ఆ గడ్డం ఆ జానుబాహు వారిని చూస్తూ ఏ పూర్వకాలపు ఋషునో చూస్తున్నట్టుంటుంది నాన్ కురితే కావ్యం వారు ఎన్నో సాహిత్య సాంఘిక వివాదాల్లో పాల్గొన్నారు కానీ హళ్లు ఆర్పాటాలు లేవు నిర్మాణాత్మక దృష్టి పరిశీలన సహనశీలం ప్రశాంతమైన పరివర్తనను కోరే అభ్యుదయ దృక్పథం వీటికి మారుపేరు తాపి ధర్మారావు వారి సాహిత్య జీవితం గురించి శ్రోతలకు పరిచయం చేయాలనే కోరికతో వారిని హైదరాబాద్ లోని స్వగృహంలో కలిసాం పుస్తకాల అలవర్ల మధ్య ప్రశాంతంగా కూర్చున్న ధర్మారావు గారు మాకు స్వాగతం ఇచ్చారు డాక్టర్ కొత్తపల్లి వీరభద్రరావు గారు శ్రీ తాపి ధర్మారావు గారు పరిచయం చేస్తారు నమస్కారం గారుమించుగా అరవై సంవత్సరాల నుంచి తెలుగు భాష సాహిత్య రంగాల్లో అనన్య సామాన్య ప్రతిభతో దీక్షతో మీరు కృషి చేస్తున్నారు కదా మీకు తెలుగులో కృషి చేయాలని ఎప్పుడు తట్టింది ఎలా ప్రారంభించారు కొంచెం వివరిస్తారా వివరించడానికి ఏమింది అప్సర్బ్ చేస్తున్నా అంటే నాకు తెలుగులో కలిగింది చదువుకుంటున్నప్పుడు మూడో ఫారం నాలుగో ఫారం చదువుతూ ఉండినప్పుడు కూడా తెలుగులో దానికి తోడు లోవర్ సెకండరీ ఎగ్జామినేషన్ లో కొంచెం బాగా చేసానని నాకు భారతం ఒక ప్రై ప్రైజ్ బుక్ జయల్ షేక్స్పియర్ తెలిసినా తెలియకపోయినా ఏదో పేజీలు తిప్పుకుంటూ చదువుకుంటూ ఉండడం అయిపోయింది ఆ విధంగా ఒకరు చెప్పి చేసినటువంటి అభిరుచి రాదు దీనికి తోడు చెట్టు ఉండేటువంటిది మా నాన్నగారు బాగా మెడ్రాస్ మెడికల్ కాలేజీలో బేస్ అయ్యవలసినటువంటి వ్యాసం పాస్ చే నాకు కొంచెం బాగా ఆదరైన చదువుకోవాలనే వారు ఆ రోజుల్లో అలాగే ఉండే దేశం అంతా ఆ విధంగా నాకు అది అభివృద్ధి కలిగింది ఆ విధంగా అభివృద్ధి కలిగింది తెలుగులో రాస్తూ వచ్చామో ఇంకా ఏమైనా మీ బాణ్యంలో ఉన్న విషయాల గురించి ఏమైనా చెప్తారా ఆ రోజుల్లో నా జన్మదండంలో అనగా పదహారు పదిహేడు సంవత్సరాల వయసు వరకు ఇంట్లో ఎప్పుడు నలుగురు ఐదుగురు సహజ నాతో కూడా చదువుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు ఇంట్లో ఉండేవారు శనివారం ఆదివారం వచ్చింది అంటే ఏదో డిబేటింగ్ మీటింగ్ పెట్టడం టీచర్ తీసుకురావడం కూర్చోబెట్టడం మాకు తోచినటువంటి మంచి మార్క్ మంచివో చెడ్డవో చెప్పుకుంటూ కూర్చు ఉండడం అదే ఆ నుంచి మా ఇంటికి రాకూడదు అదే మా రూల్ ఇవన్నీ మీ ఇంట్లోనే జరిగాయి ఇవన్నీ మా ఇంట్లోనే జరిగేది మా నాన్నగారు ఫ్యామిలీ వెళ్ళిపోయినప్పుడు నేతమిటికి వెళ్ళిపోయినప్పుడు మేము పెద్దలో కింద సరే మీరు కొత్త పాత్రలు మేలుకరయి కానీ అభిప్రాయం మీరు సర్వ విధాన పాటలో ఉన్నంత వరకు మేలు గ్రహించాలని నమ్మినట్లు నమ్ముతున్నట్లు నాకు తోస్తుంది కొంచెం విషయం విపులీకి చెప్పినట్లయితే బాగుంటుందండి గురుదారు చెప్పడం మంచి మాటే పాత కొత్త పాటలు క నేలి కలయ్య కృగా చెప్పారు పాట చెప్పడానికి అధికారం ఉన్నంత కొత్త గురు చెప్పడానికి నాకు అధికారం లేదు ఇప్పుడు ఎండ అనకుండా వానకుండా కండలు జరిగే కష్టం చేసి పండించే మా పంట దండకు దిండికి రాకండి అని పాటల్లో ప్రస్తుతం ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి భావాలనే ఒక విధంగా నేను అనుకరించుకోవడానికి ప్రయత్నం చేశాను తర్వాత పాడిన పాట అని ఇంకా పాత పాటలు అయినా అనేకమైనటువంటి పాటలు అవి రాశాను కొత్త పాత అన్నది అనుసరణీయమైనటువంటి పద్ధతిలో చేసినట్టయితే పాతలో ఉన్నటువంటి కొన్ని దుష్ట లక్షణాలు కొత్తలో కూడా కనిపిస్తున్నాయి పాతలో దుష్ట లక్షణం అంటే ఏ గవర్నర్ లావు ఆ పునరుతి దానికి కొంచెం ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఒకటి కలిసి చూసిన తర్వాత మూడో వారిగా కనిపిస్తూ ఉన్నది ఇప్పుడు మన తెలుగులో వ్యాఖ్యానాలు కావలసినవి రావలసినవి చాలా కజాలు ఉన్నాయి కదా ఇప్పుడు మీరు విజయ విలాసాన్ని ఎందుకు ఎందుకున్నారు అది ఎందుకు మిమ్మల్ని ఆకర్షించిందో కొంచెం కలగ విజయన్న ఆకర్షించింది ఇందాక మనం చేసినట్టుగా ఏ పది పదకొండు సంవత్సరాలు వయసులో ఆనాడు ఎందుకు ఆకర్షించింది అంటే పుస్తకం చేతులు దొరికింది కాబట్టి ఇంటో బిఏ అనేటటువంటిది వాడు ఎవడు లేడు ఇంట్లో బంధువుల్లో లేడు దగ్గర దగ్గర ఉన్న స్నేహితులం కూడా లేకుండా పోయాడు అంటే బిఏ చేస్తావాలి అని ఒక నియమం చేస్తున్నాను ఆ నియమం దర్శించుకుంటూ వస్తూ సాహిత్య ఉండేది చాలా మంది తెలియదు బిఏ ప్యాస్ అయ్యే వస్తూనే బండి జగ్గర్ ఉద్యోగం నాకు ప్రిన్సిపల్ గారు లెక్కల గా పరమే లెక్కల మాస్టర్ గా ఎప్పుడేదో ఒక పది నిమిషాలు మాకు కాఫ్ సేపు వచ్చిందంటే లైబ్రరీలో వెళ్ళిపోయావండి ఇంగ్లీష్ లో మంచి చక్కని కవిత్వం కానీ చక్కని రచన గానీ కనిపించినట్టు అయితే ఇలాంటిది మన భాషలో కూడా ఉంటే బాగుంటుంది కదా అని దృష్టి ఎంతసేపు అలాగే మేల్ తెలిగి తెలుగు కదా ఇంగ్లీష్ లో గోల్డ్స్ నుంచి రాశాడు అది చూశాను లేకపోయింటే ఎందుకు చేయకూడదు అని నేను కారుణ్యము అని ఏకి మాట తెలుగులో ఏమిటి అప్పుడు సాయం చేసుకుని కారుణ్యము అని చచ్చిన నదిని బా కారుణ్యము అని కారుణ్యం చేస్తా ఈ కారుణ్యాన్ని అప్పుడు ఆంధ్ర ఒకటే కాదు ఇది సైడ్ బై సైడ్ రన్ అవుతూ ఉంటే ఈరోజు ఏదో పత్రిక నడిపించాలి పత్రిక ఏమిటి ఒకటే విశాఖపట్నంలో టీచర్ కొన్నాడు అక్కడ సెన్సీ నర్స్ గారు పీటీ వాళ్ళు అధికారం కొంచెం విమర్శనీయంగానే కనిపించింది అప్పుడు కొండెగాడు అని పేర్లు పత్రాంధ్రైన ప్రవక్ష నే థం గ్రంథ కోటిది అని ఒక అరబేజీ ప్రతి వారం అసలు వేసి కురవాడు ఉండేవారు నాషనల్ మీడియన్ అంటే అందరూ కొనేసుకునే వస్తే అదేపోటి బాగు అక్కడ నుంచి న్యూ ఇంగ్టన్ ఇన్స్టిట్యూషన్ తర్వాత రాజ్ కుమార్ కాలేజ్ కాబోయనటువంటిది అందులో ట్యూటన్ గార్డియన్ కావాలి వాడికి ఏవో ఆటలు రావాలి ఆడాలి బుర్రెంచాలి అని చేతున్నావు టీచర్ అనేటటువంటి మాట సిక్స్ అండ్ మీ దీనికి తోడు ఎంజాయ్ చెబుతున్న సాహిత్య సేవ కానీ సజెస్ట్ చేసినటువంటి పత్రిక నిర్వహణ కానీ ఆ సినిమా వాటి పాటలు రాయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఈ ఇబ్బంది జరుగుతూ ఉండేది అన్నీ కూడా అందుకే విశ్రాంతి కావాలి ఏదైనా గొప్ప పని తిరగాలంటే భిక్షత్రం బయలుదేరు దిక్షా పాత్ర నీ పద్యం చేతన బొమ్మలు రాసి ఆ భిక్షా పాత్ర అయిపోయి అది ఒక మనిషి రూపంగా వచ్చి ఎగదాడి చేస్తూ నవ్వుతూ ఇవన్నీ నీ ఊహర అనుకొని ఆ అనుకోండి దగ్గరకు వస్తుంది అటు తనదంచి నన్ను మిని కూడా ఒకే క్షణం బు నమ్గుడుకో నెంగి నేను సమకూర్చేదాను సూచాలు అనుసూతూ నా ఫోటో మీ శేఖరపతి ద్రాక్షనం దిక్షా అక్షుద్రశ మంధ్ర వాంగ్మయనా సజీవ స్వరాలు ధారావాహిక కార్యక్రమంలో అలనాటి రచయిత తత్వవేత్త తాపి ధర్మారావు గారితో గతంలో రికార్డు చేసిన పరిచయ కార్యక్రమాన్ని విన్నారు హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది